ీగరుభ్యో నమ హరి ఓం శ్రుతిస్మృతి కరుణాయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం మాయావృత్మకీషసంకల్ప సాధన జనౌ మనోవృత్యాత్మక జీవసంకల్పో భోగ సాధనం ఈశ నిర్మితమ్యాద వస్తున్నేక విధే స్థితే భోక్తృధీవృత్తినా సద్భోగో బహుధేష్యత కల్పిద్దా ఈశ నిర్మితమ్యాద వస్తున్యేవిధే స్థితే భోక్తృధీవృత్తినాద్భోగో బహుధేష్యర్మితమ్యాద వస్తుని ఏకవిధే స్థితి భోక్తృధీ వృత్తి నామాత్ తోగ బహుధ ఇష్యతే అంటే ఈశ్వర సృష్టికి జీవసృష్టికి ఉండే భేదాన్ని చాలా చక్కగా ఈ శ్లోకం చెప్తూ ఉన్నది ఒకసారి మీకు వివరించే తాత్పర్యం విషయం చెప్పి అర్థం చెప్తాను చూడండి డైమండ్ ఉందనుకోండి డైమండ్ లేకపోతే మణి మణి అంటే జమ్స్టోన్ జమ్ స్టోన్స్ ఏమున్నాయి మనకి తెలుగులో ఏమంటారు కెరిపు అంటే అది కూడా మణియే కెంపు పద్మరాగం కాబోలు సంస్కృతంలో తెలుగులో కెంపు అలాగే పత్స అనే మాట ఉన్నదాన్ని పత్స నీల మణి దాన్ని ఏమంటారు తెలుగులో నీలమణి అనే అంటారు సో ఇటువంటి మణులు ఉన్నాయి ఇవన్నీ మార్కెట్లో పెట్టి అమ్ముతూ ఉంటారు రోడ్డు నుంచి వెళ్తే అమ్ముతూ ఉంటారు ఇవి వాళ్ళు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారంటే ఆ రాళ్ళు రొప్పలు వెతికి పట్టుకొస్తారు కదా అవి స్టోన్సే స్టోన్స్ ఎక్కడ ఉంటాయి స్టోన్స్లోనే ఉంటాయి మిగతా స్టోన్స్తో పాటుగా ఈ స్టోన్స్ కూడా పడి ఉంటాయి ఆ మిగతా స్టోన్స్ని పక్కడికి తోసేసి దీన్ని వెతుకుతారు దీన్ని ఆ రకంగా స్టోన్స్ని మైనింగ్ చేసి వాళ్ళు ఉంటారు వాళ్ళు ఆ కొండల్లోకి పోయి చుట్టి సేనం పట్టుకుని ఇలా తవ్వి ఆ స్టోన్స్ని తీస్తూ ఉంటారు అవి పట్టుకొచ్చి మార్కెట్లో పెడతారు వాటిని రఫ్ స్టోన్స్ తీసుకొచ్చి వాటిని బాగా సాగ ఇలా చేస్తూ ఉంటారు ఈ డైమండ్స్ స్టోన్స్ ఇవన్నీ పరమేశ్వరుడు సృష్టించాడు సో ఆయన మన భోగం కోసం సృష్టించాడా ఆయన సృష్టించాడంటే వాటి ఎందు జీవులకి భోగ ఇది భోగ్యము అనే బుద్ధి ఉంటుంది భోక్త భోక్త యొక్క లక్షణం మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి భోక్త యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే వాడు సర్వమును భోగ్యముగా చూస్తాడు భోక్త ఎలా ఇప్పుడు సూర్యుడు ఉన్నాడనుకోండి ఈ సూర్యుడు మనకి ఎలా ఉపయోగపడతాడు అని క్యాల్కులేషన్ చేస్తాం ఈ సూర్యుడు వచ్చినప్పుడు మనం ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి సూర్యుడికి వీడికి సంబంధం ఏంటంటే సూర్యోదయం టైంలో మనం ఆఫీస్కి వెళ్ళాలి సూర్యాస్తమైన టైంలో ఇంటికి రావాలి హీస్ కనెక్షన్ ఇది ఓన్లీ డబ్బు మర్చి తర్వాత ఇది ఏ విధంగా మనం సూర్యుడిని ఉపయోగించుకోగలుగుతాము అని ఆలోచన చేస్తూ ఉంటాడు భోగ్య బుద్ధి సూర్యుడు కూడా భోగ్యమే ఇక చంద్రుడు భోగ్యమే చంద్రుడు వెన్నెల కాసుకున్న టైంలో మనం బయటికి వాక్యంగా వెళ్తే బాగుంటుంది ఉల్లాసంగా ఉంటుంది చల్లగా ఉంటుంది అని ఆ విధంగా చంద్రుడు కూడా భోగ్యమే భూమి భోగ్యమే ఎవ్రీథింగ్ ఈజ్ భోగ్య ఇక మణి ఉంటుంది ఈ మణి మెరుస్తూ ఉన్నది కదా దీన్నేమో నెక్లెస్లో పెట్టుకుంటే బాగుంటుంది అని తిరుగుదాలనుకుంటుంది నెక్లెస్లో మనం ఇది కనుక డైమండ్ లో పెట్టి ఇచ్చినట్లయితే ఆమె ప్రేమను నేను చూర కొనవచ్చును అని వీడనుకుంటాడు అక్కడ దొంగ హోట ఉంటాడు వాడేమనుకుంటాడంటే ఈ ఉంగరాన్ని కాగేస్తే దీన్ని మనం ఏదో అయినకాడికి అమ్మేసి ఓ వంద రూపాయలు సంపాదించుకుంటే దాంతో చక్కగా కడుపు భోజనం చేయొచ్చున లేకపోతే ఏదో తాగి తందనాలు అడవచ్చునో వాడనుకుంటాడు ఈ రకంగా ఈ భోగ్య బుద్ధి అనేక విధాలుగా ఉంటుంది ఆయా భోక్తుల యొక్క సందర్భాన్ని బట్టి ఉంటుంది వృక్షకటికం అనే నాటకం ఉంటుంది సంస్కృతంలా దాంట్లో మట్టితో చేసినటువంటి బండి మట్టి బండి శకటికం చిన్న బండి ఆట కోసం చేసిన బండి దాన్ని మట్టితో చేశారు ఆ బండిని కూడా ఆడుకుంటూ ఉంటాడు చారుద యొక్క పుత్రుడు ఆ బండితో ఆడుకుంటూ ఉంటాడు ఆ బండికి అలంకారాలు చేయాలి అని పిల్లలకు ఉంటుందిగా పిల్లలు అలంకారాలు చేస్తూ ఉంటారు వాళ్ళ ఆట వస్తువులకి ఏవేవో డెకరేషన్స్ చేస్తూ ఉంటారు సరిగ్గా అదే టైంకి అక్కడికి వస్తుంది వసంత సేన చారుదత్తుని యొక్క ప్రేమికురాలు ఆమె ఆయన్ని ప్రేమిస్తుంది ఆయన ఆమెని ప్రేమించింది తక్కువ ఆవిడే ఆమెను ఆవిడే ఆయన్ని బాగా గట్టిగా ప్రేమిస్తుంది ఆయన కొడుకంటే కూడా ప్రేమయే ఎందుకంటే తన ప్రియుని యొక్క పుత్రుడు కదా బహుభాగ్యాత్మం ఉంది కాదు అందులో సో ఆమె ఏం చేస్తుందంటే ఆ పిల్లవాడి యొక్క ఆట కోసమని ఈ తన మెడలో ఉన్నటువంటి ఆభరణాలు ఇస్తున్నాయి వాడు అలంకరించుకుంటాడు తన మట్టి బండిని అలంకరించుకుంటాడు ఇప్పుడు ఇక్కడ వ్యవస్థ ఎలా ఉందంటే చారుదత్తుడు ఆ బండికేసి చూస్తాడు చూసి ఇంత బంగారం ఉంది ఇక్కడ అనుకుంటాడు చారుదత్తుని భార్య లేకపోతే వసంతసేన ఆమె ఆ బండి కేసు చూస్తుంది ఆమె అనుకుంటుంది ఇవన్నీ కూడా విలువైన ఆభరణములు నెక్లెస్ వంకి మొదలైన ఆభరణములు అనే ఆవిడ అనుకుంటుంది అదే వస్తువు ఆ పిల్లవాడు ఎవనుకుంటాడంటే తన ఆట బొమ్మకే అలంకారములు అనుకుంటాడు ఆ పిల్లవాడు సరిగ్గా అదే సమయానికి అక్కడికి ఆ ఊళ్ళో గల్లా ప్రసిద్ధి చెందినటువంటి రత్నాల వ్యాపారం వస్తాడు అక్కడికి అతను వాటిని చూసిన వెంటనే వెంటనే ఇంకా చేత్తో పట్టుకోకుండానే ఇవి చాలా జాతి రత్నములు ఆ పొదిగిన బంగారం కూడా చాలా హైక్లాస్ ప్యూర్ గోల్డ్ అది దీని యాసెర్చ్ దీని విలువ లక్ష వరహాలు ఉంటుంది అని ఆయన అనుకుంటాడు ఉడితే అసెస్మెంట్ ఆయనేమి అతను తనకు కావాలని అలా ఏమని కూడా అతను సంపన్నుడు ఎటు వచ్చి రత్న పరీక్షకుడు కాబట్టి అతను చూడగానే ఇది ఒక లక్ష వరహాలు ఖరీదు చేస్తుందని వెంటనే అసెస్ చేయగలుగుతాడు చూడగానే ముట్టుకోకుండా సరిగ్గా అదే సమయంలో ఒక బందిపోత దొంగ రెక్కి కోసం రెక్కి అంటే ఏమిటి కోసం రాత్రికి అన్నం వేయటానికి ఏది అనుకూలంగా ఉంటుంది అని చూడడం కోసం అటువంటితో ఇది చూసి ఇది కనుక మనం కాజేయగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది అని వాడు అనుకుంటాడు ఒకే వస్తువు మీద ఐదుగురు భోక్తలు ఐదు విధాలుగా అనుకుంటారు నేను నేను చెప్పిన దృష్టాంతం మీరు గమనించు అక్కడ ఉన్న వస్తువు ఒక్కటే ఈశ్వరుడు యొక్క సృష్టి ఏకరూపంగా ఉంటుంది భోక్తలు ఆ వస్తువులను వాళ్ళు భావన చేసే విధానము పలు విధములుగా ముందుము దీనికి ఈశ్వర సృష్టి వర్సెస్ జీవ సృష్టి తేడాన్ని మనం ఆ విధంగా తెలుసుకోవచ్చు ఇప్పుడు ఈశ్వరుడు నదిని సృష్టిస్తాడు ఆ నదికి పేరుని ఈశ్వరుడు సృష్టించడు కావేరీ అనే పేరుని దేవుడు సృష్టించడు అదే వాళ్ళు మనుష్యులు పెట్టుకుంటారు పేరు ఏదో సందర్భంగా పెడతారు తర్వాత ఆ నదిని దానికి డ్యాములు కట్టాలని ఒకరితో ఒకళ్ళు దెబ్బలాడుకోవడము కర్ణాటక తెలంగాణ తెలంగాణ కాదు తమిళనాడు అదంతా కూడా మనుష్య సృష్టి దాంట్లో మీకు జీవ సృష్టి అంతా కూడా దాంట్లో ఈశ్వర సృష్టి ఉండదు ఇంకేతనే మీకు ఆఫ్రికాలో ఈ పశువులు ఉంటాయి ఈ దున్నలు అవి మైగ్రేటింగ్ యానిమల్స్ అవి మైగ్రేషన్ ఎక్కడ మొదలు పెడతాయి జాన్బియాలో మైగ్రేషన్ అవి జాంబియాని దాటుకుని టాన్జానియాని దాటుకుని కీనియాని దాటుకుని అలాగే మైగ్రేట్ అవుతాయి రెండు మూడు దేశాలు మైగ్రేట్ అవుతాయి మళ్ళీ రివర్స్ డైరెక్షన్లో రెండు మూడు దేశాలు మైగ్రేట్ అవుతాయి వాటికి ఈ ల్యాండ్ మార్క్స్ ఇవేమీ వాటికి తెలియదు కాబట్టి ఈశ్వర సృష్టిలో ఈ బౌండరీస్ దేశములు పేర్లు ఏ ఉండవు ఈశ్వర సృష్టిలో ఈశ్వర సృష్టిలో భూగోళం ఉంటుంది నదులు ఉంటాయి పర్వతాలు ఉంటాయి ఇదంతా కూడా మనుష్యుల యొక్క సృష్టి జీవ సృష్టి మీకు ఈశ్వర సృష్టి బంధించదు పైగా సుఖాన్ని కూడా కలిగిస్తుంది ఈశ్వర సృష్టి జీవ సృష్టి మాత్రమే బంధహేతువు అని అతి పెద్ద టాపిక్ అది ఇంపార్టెంట్ టాపిక్ తర్వాత ఈశ్వర సృష్టిలో తత్వం అధికంగా ఉండే నామరూపాలు తక్కువ ఉంటాయి భూమి అంటే ఏమి నామరూపాలు ఉన్నాయి దాంట్లో పెద్ద ఎక్కువ నామరూపాలు ఏమీ లేవు అదే మీరు రియల్ ఎస్టేట్ అంటే అంత నామరూపాలు కాబట్టి మీరు తత్వాన్ని పట్టుకుంటే నామరూపాలు ఉండవు అలాగే ఈశ్వర సృష్టిని పట్టుకుంటే నామరూపాలు బాగా తగ్గిపోతాయి ఏమో మినిమల్ నామరూపాలు ఉంటాయి ఆ మాత్రం నామరూపాలు అవి బంధించవు కూడా మనం కల్పించుకున్న నామరూపాలు చాలా గట్టిగా బంధిస్తూ ఉంటాయి ఈ విషయాన్ని ఈ శ్లోకం చెప్తూ అందాము ఈశ నిర్మి పదం చెప్పదా ఈశ నిర్మిత మన్యాదరునిచే సృష్టించబడిన మణి వజ్రము మొదలగుదామి ఎందు మణి వజ్రము మొదలైన వస్తుని వస్తువు ఏక ఒకే ప్రకారముగా స్థితే ఉండగా అంటే ఈశ్వరుడు సృష్టించిన మణి ఏక రూపంగా ఉంటుంది దానికి ఇన్ని నామాలు ఇన్ని రూపాలు ఉండవు ఏదో ఒక రూపం ఉంటుంది అలాగే వజ్రము అనుకోండి ఏదో ఒక రూపం ఉంటుంది ఈశ్వరుడు సృష్టించిన వజ్రం ఏదో తెలుసునండి వన్ ఎలట్రోపిక్ ఫార్మ్ ఆఫ్ కార్బన్ అది ఈశ్వరుడు సృష్టించిన వజ్రం మీరు కార్బన్ పౌడర్ అంటే మసి మసి కట్టెలు కాలుస్తే వచ్చినటువంటి మసి ఉంది చూసారా దాన్ని ఆక్సిజన్ అట్మాస్ఫియర్లో వేడికేస్తే అవుతుందో తెలిసిన ఆ మసి అంతా కూడా కార్బన్ డైఆక్సైడ్ వాయువు కింద మారిపోతుంది చిన్న క్రోసు బుల్లులోనే దాంట్లోనూ మసి కొంత వేసి కార్బన్ కార్బన్ వేసి నల్లలాగా ఉంటుంది లోపల ఆక్సిజన్ ఉంచి అడుగు నుంచి మంట పెడితే క్రమంగా అదంతా కూడా కార్బన్ డైఆక్సైడ్ అవుతుంది అర్థమైందా మీకు అదేవిధంగా మీరు ఒక కుప్పె గాజు కుప్పె తీసుకుని దాంట్లో డైమండ్ వేసి ఆక్సిజన్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి దాంట్లో కొంత ఆక్సిజన్ ఎక్కువగా పెట్టి అడుగు నుంచి మంట పెడితే అదంతా కార్బన్ డైఆక్సైడ్ అవుతుంది ఎందుకంటే డైమండ్ ఈజ్ నథింగ్ బట్ కార్బన్ కాబట్టి ఈశ్వర సృష్టి దృష్ట్యా డైమండ్ ఏమిటి కార్బన్ యొక్క ఒక రూపము కార్బన్కి అనేక రూపాలు ఉన్నాయి రెండు మూడు నాలుగు రూపాలు ఉన్నాయి ఇదొక రూపము ఓకే అది ఈశ్వర సృష్టి జీవ సృష్టి ఎలా అది వజ్రము అది డైమండ్ రింగ్లో పెట్టుకోవాలి ఖరీదైన వజ్రం అయితే అమ్మాయి చాలా సంతోషపడుతుంది ఖరీదు తక్కువైతే ఆవిడ కోపం రావచ్చు ఇది ఎలా ఇవేమో ఉంటాయి జీవసృష్టిలు జీవసృష్టిలు చాలా అల్లకల్లోలంగా ఉంటాయి అని చెప్పే జీవసృష్టి మినిమల్ పెట్టుకోండి ఎక్కువ పెట్టుకోవద్దు అని నేను సలహా ఇస్తూ ఉంటా ఉదాహరణకు ఒక ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఉందండి మీరు వస్తారా అని అంటే నేను రానండి మ్యారేజెస్ ఎంగేజ్మెంట్ ఫంక్షన్స్ ఇటువంటి వాటికి ఐ డోంట్ అపియర్ పెర్సనల్లీ because that sends a wrong message and i am misfitting that atmosphere yen wrongu ani chepthe nenu tappinchukunta nenu vellana ante rendu alla rotate auto unte dakshana lo vidu rechukochu inga evvo prayojanamaro kuda untae networking cheyachu walakate evvo bondu cheyinchukochu evvo cheyachu evvo cheyachu ఉదాహరణకి వెళ్ళేమనుకోండి అక్కడ మా ఫస్ట్ ఫ్లోర్ పైన బ్రహ్మ విద్యా కుటీలని అలాగే నియాన్ లైట్స్ తోట ఒకటి పెట్టండి అని ఎవరికి పురమాయిస్తే వాళ్ళు పెట్టేసిపోతారు వెళ్తూ ఉంటే ఉంటుంది ఇంట్లో కూర్చుంటే ఉంది ముక్కు మూసి కూర్చుంటే ఉంది పొదం మీద పండుగ పరస్సుకుని పోతుంటే అక్కడికి వెళ్ళి నాలుగు శ్లోకాలు చెప్తుంటే మంచి మజాగా ఉంటుంది స్వపద్మా పద్మ అలయస్థ అని మొదలుపెట్టేది చెప్పుకుంటే ఉపయోగం ఉంటుంది ఏమి శ్లోకాలు శ్లోకాలు రావా పండితుడికి శ్లోకాలు రాకుండా ఉంటాయా యోధానికి శ్లోకాలు చెప్తే చెప్పాలి అనుకోవాలి కానీ చక్కగా నాలుగు శ్లోకాలు చెప్పి ఈ దంపతుల్లో అన్నీ ఇలా మొదలుపెట్టా ఒక పది నిమిషాలు ఉపన్యాసం చెప్తే మంచి ఖరీదైన భోజనం అందరికంటే ముందు ఫినిష్ చేసేసి మనం బయటకు వచ్చే చేసే కార్లో వాపసు రావచ్చు ఎనీవే సో నన్ను ఎలా ఇన్వైట్ చేస్తే నేను చెప్పాను చూడండి నేనైతే రావట్లేదు బికాజ్ ఐ ఓంట్ కమ్ మీరు కూడా సింపుల్గా చేసుకోండి ఎంగేజ్మెంట్ సింపుల్గా చేయండి ఎందుకంటే మీరు ఎంగేజ్మెంట్ ఎలాబొరేట్గా చేస్తే వివాహంలో వచ్చే కలహాలు ఎంగేజ్మెంట్ రోజునే వస్తాయి వివాహంలో కలహాలు ఉంటాయి ఎందుకంటే వీళ్ళు సరైన పల్లిళ్ళు వేయించలేదురా ఈ కన్యాదాతకి కక్కుర్తు పడ్డాడు ఏమిటి రెండు స్వీట్లు పెట్టాడు ఏమిటిరా ఆయన ఎవడో ఫోర్ స్వీట్స్ పెడితే వీడికి రెండే స్వీట్లు పెట్టాడు ఏమిటి మామగారు కక్కుర్తి మనిషిలో ఉన్నాడు బాగా డబ్బున్నవాడు కదా అని ఇవన్నీ కూడా వివాహంలో వస్తాయి తర్వాత వివాహంలో వియ్యంకుడికి సూచో అది పెట్టాల్సి ఉంటుంది వీయపురాలకి పొట్టు చేరు పెట్టాల్సి ఉంటుంది వాటి మీద పెదవిరపులు ఎలాగా ఉంటాయి దేవుడు ఇలా పొట్టు చేరు ఇవన్నీ ఎలాగా ఉంటాయి అవేవో సర్దుబాటు చేసుకోక తప్పదు వివాహం అంటే మరి తప్పదు అవన్నీ మీకు ఎంగేజ్మెంట్లోకి వస్తాయి యూఆర్ లివింగ్ దట్ న్ ఫస్ట్ టైం ఈవెన్ బిఫోర్ ది మ్యారేజ్ ఈజ్ ఓవర్ అండ్ ఎంగేజ్మెంట్ పూర్తయ్యేప్పటికీ మగపిల్లి వారు ఎవరనుకుంటారో తెలిసినా వీళ్ళకి కక్ర్తి మనుషులు వీళ్ళు సరిగ్గా చేయలేదనుకుంటారు మీరు వంద ఐటమ్స్ కరెక్ట్గా చేశారనుకోండి నోటొక్క ఐటమ్లో మీరు తక్కువ చేశారు తక్కువ చేశారు కక్కుర్తి పడ్డారు అని వాళ్ళకు అనిపిస్తుంది కొంత సత్యం ఉండొచ్చు కూడా కొంత సత్యం కావచ్చు కొంత ప్రాజెక్షన్ కావచ్చు కాబట్టి ఎంగేజ్మెంట్ అనేది మీరు విస్తారంగా చేస్తే మీరు భవిష్యత్తులో రాబోయేటువంటి మానసిక కలహాలను వ్యథను మీరు రిపీట్ చేసుకుంటున్నారు డబుల్ చేసుకుంటున్నారు యూఆర్ మేకింగ్ అ మిస్టేక్ కీప్ ఇట్ సింపుల్ పూర్వం వాళ్ళు ఎలా ఉండేవారు తెలుస్తున్నాను ఎంగేజ్మెంట్ అంటే ఓ వేద పండితుడిని పిలిచేవారు నాకు ఆశీర్వచన మంత్రాలు చెప్తాడని మీరు ఊరికే ఈ బ్యాండ్ మేడం వాళ్ళని పిలిస్తే వాడు పదేళ్ల కికం కుట్టించి ఎప్పుడు ఉతకని ఎర్రని కోట ఒకటి వేసుకొచ్చి లేదా దిల్పా వేసుకొస్తాడు అది వేసుకొచ్చి ఉంటాడు చెవులు గళ్ళు కొడుతూ పడేం కళాకారుడా ఏమన్నానా అటు ఏదో ఆటో నడుపుకునేతను ఆ రోజుకి కోట వేస్తూ వస్తాడు ఆ రోజు ఆపి దీన్ని ఊలడానికి వస్తాడు భూ భూమి కూర్చుంటాడు పీపుల్ ఆర్ నే సో అది పెట్టుకుని మీరేమో పెద్ద హడావిడి చేస్తే ఆ మౌకటి వారు గెస్టులు ఏమంటారంటే వీళ్ళు సరిగ్గా చేయలేదంటారు పెో సరిస్ పూర్వం వాళ్ళు ఏం చేసేవారు వేద పండుగ పిలిచేవారు ఒకరినో ఇద్దరునా ఒకరిని ముగ్గురు వస్తారు వాళ్ళే వస్తారు పాపం తెలిస్తే వస్తారు ఎలా తెలిస్తే వస్తారు మీరు పిలిస్తే సంతోషంగా చాలా ధైర్యంగా వస్తారు మీరేమో తాంబూలాలు తవరిపాకులు ఒక్క నాలుగు అక్షతలు కలిసి పెట్టుకుంటే అయిపోయాయి ఈ తాంబోలు ఆయనకి ఇస్తారు ఆయన తాంబోలు నాలుగు అరటి పళ్ళు ఓ అత్తం అరటి పళ్ళు ఒక బండిలో పవన్ పాటలు ఓ గుప్పడు అక్షతలు నాలుగు మొక్కలు వేద పండితులు చివరి నూట పదహారు రూపాయలు అయిపోయింది మీకు ఐదు రూపాయల లోపు ఎంగేజ్మెంట్ అయిపోయింది మోస్ట్ ప్రెషర్ దీంట్లో ఎవరు ఎవరిని తప్పు పట్టేది లేదు నేను తాము కాళ్ళు గౌరవం తప్పు పెడతారు ఏం తప్పు పెడతారు దండాలు నమస్కారాలు పిల్లలు పెద్దలకి దండాలు పెడతారు పెళ్లికూతురు ఉండదు తాంబూలాల్లో పెళ్లికూతురు ఉండదు ఉంటే పెళ్లికూతురు పెళ్లిలోనే పెళ్లి కొడుకు ఉంటాడు వాడు లేచి ఇటువైపు వాళ్ళకే అటువైపు వాళ్ళకి దండాలు పెడుతుంటే నక్షత్రం వేస్తారు ఓవర్ బోయినాలు కూడా ఉండవు బోయినాలు ఉండవు తాంబూలా కాఫీలు ఉంటాయి కాఫీలే ఉంటాయి టిఫిన్లు ఉండవు కాఫీ కావాల్సిన వాళ్ళకి కాఫీ టీ కావాల్సిన వాళ్ళకి టీ ఈ రెండు అక్కడ లేని వాళ్ళకి మంచి నీళ్ళు మగపిళ్ళ తరఫున నలుగురు వస్తారు ఆడపిల్లి వాళ్ళు ఆ కొంపలో వాళ్ళెవాళ్ళు నలుగురు పది మంది వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇంట్లో వాళ్ళే ఉంటారు మగపిల్లి వారి ఇంట్లో జరుగుతుంది అనుకోండి వీళ్ళు ఆడపిల్లి వాళ్ళు నలుగురు వస్తారు వీళ్ళు ఇంట్లో వాళ్ళు ఉంటారు అంతా కలిపి అరగంట ప్రోగ్రాము ఒక సామెత ఉంది గతికితే అతక్కదు అని అంచేత వాళ్ళు ఏం చేస్తారంటే కాఫీ బ్యాగేజ్కి వెళ్ళిపోతారు వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు ఉదయం పదింటికి పెట్టుకుంటారు ఆ ముహూర్తం అలా పెట్టుకుంటారు పదింటికో తొమ్మిదింటికో ఎనిమిదింటికో గంటలో వెళ్ళిపోతారు దీంట్లో మీకు కలహానికి అవకాశమే లేదు వివాహంలో కలహానికి అవకాశం ఉంటుంది యూ హ్యావ్ సో నేనేమని సలహా చెప్తానంటే మేక్ సింపుల్ అని సలహా అంటే నామరూపాలు తగ్గించుకోవడం ఉంటే మరి ఇలాగే ఉంటుంది నామరూపాలు తగ్గించుకోవడం ఉంటాయి ప్రతి అంశంలోనూ వివేక బుద్ధిని ప్రవేశపెట్టి ఆ వివేక దృష్టితో పరిశీలించి ఇట్ మేక్ ఇట్ సింపుల్ యాజ్ వీ మేక్ ఇట్ సింపుల్ నామరూపంలో బర్డని తగ్గిపోతూ ఉంటుంది ఆ జీవ సృష్టి ఎంగేజ్మెంట్ ఈస్ జీవ సృష్టి దాంట్లో ఇంత రకరకాలు అదంతా కూడా జీవసృష్టిని ఎంత తగ్గిస్తే సాధకుడు అంత ఉన్నత స్థితికి చేరుకోగలుగుతాడు సో జీవసృష్టి ఇదంత జీవ సృష్టి ఈశ్వర సృష్టిలో ఈ అంశాలు ఏమీ ఉండవు ఈశ్వర సృష్టి పరబ్రహ్మస్వరూపానికి చాలా దగ్గరగా ఉంటుంది సంసారమంతా దీవసృష్టి రూపంగానే ఉంటుంది అయితే ఆ వస్తువు ఈశ్వరుని చేత సృష్టితో తోడిన వస్తువు ఏకరూపముగా నుండగా ఇప్పుడేమవుతుంది భోక్తృధి వృత్తి నానా భోక్తృభోక్తల యొక్క బుద్ధి బుద్ధి యొక్క వృత్తి వ్యాపారము నానా అనేక రకములుగా నుండుట వలన తద్భోగ ఆ వస్తువు యొక్క భోగము బహుధ అనేక రూపములుగా ఇష్యతే స్వీకరించబడుచున్నది కాబట్టి వస్తువు ఏకరూపంగా ఉంటుంది ఆ వస్తువు యొక్క భోగము అనేక రూపాలుగా ఉంటుంది ఏమంటే ఏకరూపమైన వస్తువుకు అనేక రకముల భోగం ఎక్కడి అంటే ఆ భోగించి ఉంటారు భోక్తలు ఉంటారు అనేక భోక్తలు ఉంటారు వాళ్ళందరికీ ఒక్కొక్క బుద్ధి ఉంటుంది ఒక్కొక్క బుద్ధి ఒక్కో రకంగా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ఆ భోగ బుద్ధులు రకములుగా ఉంటాయి అకారణం చేత ఒకే వస్తువు పలు విధములుగా పలు రకముల భోగమునకు ఆలంబనముగా వేరు వేరు చేత స్వీకరింపబడుతూ ఉంటుంది ఆయన దృష్టాంతం చెప్పబోతున్నాడు ఆయన దృష్టాంతం చెప్పబోతున్నాడు మంచి దృష్టాంతం చెప్తాడు కొంత ఓపెన్ మైండ్తో వినాల్సి ఉంటుంది మీరు వేదాంతం కూడా చాలా ఓపెన్ మైండ్తో వినాలి కండిషనింగ్ మైండ్తో వినకూడదు కండిషనింగ్ అనేది చాలా మోస్ట్ పవర్ఫుల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద పర్సన్స్ లైఫ్ ఏ విధంగా మీరు కండిషన్ చేస్తారో ఆ కండిషనింగ్ యొక్క ఎఫెక్ట్ బహుశా వాడు వివేకవంతుడైతే వాడు మధ్య వయస్సులోనే అప్పుడు వాడు మూర్ఖుడు కనుక అవివేక అయినట్లయితే కట్టేల ఉంటుంది కండిషన్ కట్టెల దాకా పిల్ వెళ్తుంటే పిల్లు వచ్చింది ఇది అమంగళము అని వాడిని కండిషన్ చేసి పెట్టారనుకోండి మీరు ఏడో ఏడో పదో ఏట్లోనో అలాంటి కండిషన్ వాడు బుద్ధిలో ప్రవేశపెట్టారనుకోండి మీరు వాడు శ్మశానానికి వెళ్ళేదాకా ఉంటుంది ఆ కండిషన్ వాడు భాగ్యవంతుడైతే ఏదో శాస్త్రాన్ని అధ్యయనం చేసినప్పుడు ఇది ఇది తప్పిది ఇది అనవసరం ఇది పక్కన పెట్టే అవకాశం రావచ్చు వాడు వస్తే వాడు పుణ్యాత్ముడే కాకపోతే వాడు అదే కండిషన్ దేహత్యాగం చేస్తుంది కండిషనింగ్ అంత పవర్ఫుల్గా ఉంటుంది అంచేతనే పిల్లల్ని వాళ్ళని ప్రేమించాలి తప్ప వాళ్ళని కండిషన్ చేయకూడదు ప్రేమ పేరుతో వాళ్ళని కండిషన్ చేసి పెట్టకూడదు ఇలా కొంత ఆలోచించుకునేటువంటి స్పేస్ మిగల్చాలి ఆలోచించే స్పేస్ ఏమీ మిగలకుండా మొత్తం వాడి బుద్ధంతా మనమే ఆక్రమించేసి వాడి బుద్ధిలో ఉండే ప్రతి అంశాన్ని మనమే ఫిక్స్ చేసి కూర్చోబెడితే వాడు దానివల్ల చాలా సఫలవుతాడు ఎందుకంటే వాడు జీవితాన్ని ఈ కండిషనింగ్ అనేటువంటి ప్రజంలోంచి చూస్తూ ఉంటాడు దాంతో మీకు అక్కడ ఉన్నది వారికి అన అనుభవానికి రాదు ఈశ్వర సృష్టి అనుభవానికి రాదు వీడి కండిషనింగ్ అనే ప్రదేశంలోంచి జగత్తును చూస్తూ ఉంటే కూడా జీవసృష్టి అనుభవానికి వస్తుంది ప్రతిదాన్ని జీవ సృష్టి రూపంగానే చూస్తాడు తప్ప ఈశ్వర సృష్టిని కంప్లీట్గా విసేపడతాడు కండిషనింగ్ అంటే అంత బలంగా ఉంటుంది చాలా బలంగా ఉంటుంది కాబట్టి జీవసృష్టి కండిషనింగ్ అంత జీవ సృష్టి ఈ జీవసృష్టి ఎక్కడి నుంచి వస్తుంది ముందు తల్లిదండ్రులు ప్రవేశపెడతారు పిల్లల బుద్ధిలో తల్లిదండ్రులు ప్రవేశపెడతారు ఆ తర్వాత సొసైటీ ప్రవేశపెడుతుంది ఫ్యామిలీ అండ్ సొసైటీ ఆ తర్వాత వీడు పెట్టుకుంటాడు ఇన్ని రకాల కండిషనింగ్ ని ఫిక్స్ చేసి కూర్చుంటాడు అదంతా జీవ సృష్టి ఆ జీవసృష్టి అనేటువంటి ప్రజను ఎదురుకుండా పెట్టుకుని జగత్తుని చూస్తూ ఉంటాడు So, most amazing thing, conditioning under the, most amazing thing it is. As a person, people, they don't have freedom. Freedom under the world. Alla bandhalla ne undipatat appa, freedom man edi erugaru. A bandhalla ne unda. Atappad bandhamo akarshani yenga unda. ఇప్పుడు ఈ ఎద్దులు ఉంటారు తెలుసా ఎద్దులు సంక్రాంతి పండగ ఎద్దులు అంటారు ఆ ఎద్దులు కొమ్ములకేదో అలంకారం చేస్తాడు మెడలో గంట కడతాడు పొట్టకి ఏదో తాడేదో బెల్ట్ కడతాడు తోకకు ఏదో కుచ్చ కడతాడు ఎద్దుకి పేరు పెడతాడు ఇది ఇదేమో నంది ఏదో పేరు పెడతాడు ఇవన్నీ పెట్టి ఆ తర్వాత ఏం చేస్తాడో తెలిసిన బండె కాడి దాని భుజం పెడతాడు రెండు ఒకటి కొరడ ఆ కొరడ ఎలా ఉంటుందో తెలిసినా దానికి కుచ్చులోవి ఉంటాయి అలంకారాలు కొరడాకి కుచ్చు అలంకారాలు ఉంటాయి చూసేదాన్ని కానీ ఆ కొరడతో కొడతాడు ఇది కుచ్చు అలంకారాలు ఉన్న కొరడ వాడు పట్టుకునే చోట మంచి ముఖమలు ఉంటుంది ఆ కొరడాకి అలంకారం పెడతారు దానికి ఆ దానికి ఉండే తాళ్ళకి రంగులోవి పెడతారు వేసుకుంటాడు ఆ ఎద్దుకి దానికి అలంకారం ఏం తెలుస్తుంది అది ఆ కాడి బరువు కింద నలిగిపోతూ ఉంటుంది ఆ దెబ్బ తగులుతూ ఉంటుంది ఆ దుఃఖమే అనుభవిస్తుంది తప్ప ఈ అలంకారంలో ఇవన్నీ అలా ఉంటారు నేను ఒక చిన్న దృష్టాంతం అది నన్ను బాగా లోతుగా ప్రభావితం చేసిన దృష్టాంతం శ్రీరామకృష్ణు గారు ఆయన శిష్యుల్లో ఒకడు ఉన్నాడు వాడు ఏం చేస్తున్నాడంటే కోడెదూడ అంటే దూడ మొగదూడ ఆవు యొక్క మొగదూడ అది పెరిగి పెద్దది అయింది ఇప్పటికీ దాని భుజం మీద కాడి పెట్టి దానికి అలవాటు చేస్తున్నాడు అభ్యాసం చేస్తున్నాడు దానికి అభ్యాసం చేయిస్తున్నాడు అది ఒప్పుకోదు మెడ మీద కాడి పెడితే ఆ కండంతా కూడా నలిగిపోయి బ్లడ్ బ్లడ్ సర్క్యులేషన్ అంతా లేకుండా ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది అది ఎలా ఒప్పుకుంటుంది ఒప్పుకోదు అది అబ్జెక్ట్ చేస్తూ ఉంటుంది దానికి అభ్యాసం చేయించాలి కొట్టి తాడు కట్టేసి ఆ మె ఆ మెడ మీద పెట్టేసి తాడు కట్టేసి దాన్ని విధుల్చుకోలేని విధంగా దాన్ని మెడకు కట్టేస్తారు ఇట్ కెనాట్ గెట్ డెఫినెట్లీ అలా దానికి అభ్యాసం చేయిస్తున్నాను ఏం చేస్తున్నావో అని అడుగుతారు శ్రీరామకృష్ణుడు అయితే కోడిదూడండి దానికి సరైన వయస్సు వచ్చింది దీనికి కాడి మెడ మీద అభ్యాసం చేయిస్తున్నాను ఇది కొంచెం అలవాటైన వెంటనే దీన్ని కామార్పూర్ పంపిస్తాను అని అంటాడు కామార్పూర్ అంటే ఈ కలకత్తా దక్షిణేశ్వర్కి పది యాభై మైళ్ళ దూరంలో ఉంది అలాగా ఎప్పుడు పంపిస్తావు అంటే ఇది అభ్యాసం చేయిస్తున్నా మూడు నాలుగు రోజులు చేయించేసి కామార్పూర్ దీన్ని తోలేస్తాను అంటాడు ఆయన అనుకుంటాడు ఆ జీవుడు ఎంత బంధంలో ఉన్నాడు ఇక్కడి దక్షిణేశ్వర్లో పుట్టిన ఈ దూడ ఇక్కడ వీడి పుణ్యవాణి మెడంతా కూడా నలిగిపోయి ఆ మాంసం అంతా కూడా డెడ్ అయిపోయి తమిళిపోయి అభ్యాసం పొందిన తర్వాత దీన్ని నడిపించి యాభై నేళ్లు నడిపించి కామార్పూర్ పట్టుకెళ్తారు ఆ తర్వాత అది బతుకున్నంత కాలము ఆ బరువులను మోస్తూ అలా బతుకుతుంది ఆహా ఆ మాయాశక్తి యొక్క బలం ఎంతటిదో భగవంతుడు ఇలా ఎందుకు సృష్టించాడు దీన్ని ఎవడ ఆపగలడు ఈ జీవుని యొక్క దుఃఖం మనకు హద్దే లేదు కాబోలు అని ఆయన మనస్సంతా చెడిపోతుంది ఆయన ఏం అలా ఎవడే మాట్లాడతారు కానీ అలా అలా ఆ ఎద్దుకి సంసారకి తేడా ఏమీ లేదు సంసారులు అలాగే ఉంటారు వాడి మెడ మీద ఓ కాడి ఇన్విజిబుల్ బర్డెన్ కంటే కనపడదు కాడి కనపడుతూ ఉంటుంది ఓ ఇన్విజిబుల్ బర్డెన్ పెట్టేసి అంటే వాడు బ్రతుకున్నంత కాలం ఆ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు సంసారం అంటే అలా ఉంటుంది దీంట్లో భగవంతుడు పెట్టిన దుఃఖం కొంతైతే మనుషులు వీడు పెట్టుకునే దుఃఖాలు వీడు కల్పించుకునే దుఃఖాలు పది దేవుడు పెట్టే దుఃఖం ఒకటే ఉంటుంది ఏదో ఒకటి పెడతాడు వీడు పది కల్పించుకుంటాడు ఇదంతా జీవ సృష్టి మళ్ళీ ఇంకోసారి ఉన్నాము ఈశ నిర్మిత మణ్యాదరునిచే నిర్మించబడిన మణి మొదలకు వాటి ఎందు సారీ మణి మొదలైన వస్తుని వస్తువు ఏకవిధే ఒకే రూపము గలదై స్థితే ఉండగా భోక్తృధీవృత్తి నానా భోక్తల యొక్క మనోవృత్తుల యొక్క అనేకత్వము వలన తద్భోగ ఆ వస్తువు యొక్క భోగము బహుధ అనేక ప్రకారముగా ఇష్యే స్వీకరించమనుచున్నది ఈశ నిర్మితమ్యాద వస్తున్యకవిధే స్థితే భోక్తృధీ వృత్తి నానాత్వాహుధేష్యతే నాకు బాగా గుర్తు అంటే జీవులు ఏ విధంగా దుఃఖాన్ని కల్పించుకుంటాను అన్నదానికి వీడేం చేస్తాడంటే టెరి టెరి టెరి టెరీ కాటన్ అది టెర్లిన్ టెర్లిన్ శబ్దం అనుకుంటుంది ఇక్కడ వైజాగ్లో వైజాగ్లోనూ చెన్నైలోనూ ఉంటాడు అక్కడ వెదర్ ఎలా ఉంటుంది సమ్మర్లో వీడు టెర్లిని షర్ట్ ఎక్కువ డబ్బులు పెట్టి టెర్లిని షర్ట్ కొంటాడు రోడ్డు పక్కన అనేటువంటి ఒక నల్లబ్దాల కళలో ఒకటికుంటాడు అంటే వీడు అజ్ఞానానికి పరాకాశం ఓ హ్యాట్ ఒకటి ప్లాస్టిక్తో చేసిన హ్యాట్ ఒకటి కొంటాడు కొన్ని ఈ టెర్లిని షర్ట్ వేసుకుని ఓ టై ఒకటి పెడతాడు మెడకి ఉరి తై అనే పేరుతోటి మెడకి ఉది పెడతాడు ఈ టెర్లు ఇది వేసుకుని ఈ ఇది పెట్టుకుని జరద పానహోట్ నోట్లో పెట్టుకుని అవుతూ ఉంటాడు ఈ తోటలో పెట్టుకుని సినిమాకి మధ్యాహ్నం మూడు గంటలు సినిమాకి లోపల దేహము ఉడికిపోతూ ఉంటుంది ఈ వంకాయ పచ్చరి చేసేప్పుడు పొయ్యిలో పెట్టి కాలుస్తారు చూసారా వంకాయ ఆ రకంగా ఉడికిపోతూ ఉంటుంది ఈ టెల్లిని చట్లు ఉంటాయి ఈ కళ్ళ తోడు ఈ టోపి దాని కింద కానీ పైకి మాత్రం ఓ దొంగ నవ్వుతో అలాగా గంభీరంగా ఉంటాడు సంసార్లు అలా ఉంటారు సంసార్లుంటే ఏమిటంకుంటున్నాను పైకి చాలా గంభీరంగా ఉంటారు లోపల వంకాయే ఇక పెద్ద సైజు వంకాయ ఉంటుంది దాన్ని నిప్పుల్లో పారేస్తారు అక్కడ బొగ్గులో దాన్ని పడేసి ఒక పావుగడ్డ తర్వాత వస్తుంది తీసుకెళ్లి నొక్కి పచ్చడి చేస్తారు వీళ్ళని అలాగా కాలపురుషుడు ఆ కాలము కాలం అంటే కాల ప్రవాహము వీళ్ళని సంసారం అనేటువంటి నిప్పుల్లో ఉడికించి పచ్చడి చేసిపుచ్చుకుంటుంది ఎంత ఓ సాత లాభు తెలియక నేను ఇంత కథ చెప్పాల్సి వచ్చింది అది కరెక్ట్ ఊపన్ సే చాలా చక్కటి సాబిత ఓపన్సే షేర్ వాడి అందరి షేర్ వాడే బయటివే మీకు సమాచారం చెప్తున్నాను భగవద్గీత మన పుస్తకం ఒకటి చాలా పాపులర్ అయింది ఆ బుక్ అది అంటే చాలా నేట్గా వచ్చినా పాపులర్ అయింది అలాంటి సిమిలర్ బుక్స్ ఏవో ఉన్నాయి ఇది ఎందుకు లేదని నేను ఎజిటేట్ చేశాను కానీ మొత్తానికి అది వచ్చింది అది ఆ ఈశ్వరుని ప్రేరణ వల్ల అప్పుడు థౌజండ్ కాపీస్ వేశారు సీతారామాది శంకర ట్రస్ట్ వాళ్ళు వేశారు ఆ థౌజండ్ పోతాయో పోౌజండ్ వేశారు అప్పట్లో విత్ ఇన్ త్రీ ఇయర్స్ థౌజండ్ ఖర్చు అవుతాయి ఖర్చు అవ్వడం ఈజ్ బిగ్ థింగ్ ఇది అప్పుడు ద్వితీయ సంస్కరణమును ప్రింట్ చేయాల్సిన అవసరం వచ్చింది మరి గృహదారంకం లాంటి దాన్ని చాలు లేవయ్యా ఇంకా మళ్ళీ ఎవరు చదువుతారు ఎవటేసినా పర్వాలేదు కానీ గీతం అలా వదలడానికి వీర్లేదు భగవద్గీతమే ఎవర్ టు పబ్లిష్ పుట్టి సార్ అవైలబుల్ ఫర్ పీపుల్ ఇట్ ఈస్ అ డ్యూటీ ఫర్ అల్స్ సో నేను వాటిని అడిగితే వారు పాపం ఉత్సాహంగా ముందుకు వచ్చాను ద్వితీయ సంస్కరణ ఎందుకంటే మొదటి దాంట్లో ఒక శ్లోకానికి ప్రతిపదార్థం కింద నేను మర్చిపోయాను మిస్ అయ్యాను అందరూ ప్రూఫ్ రీట్ చేసిన వాళ్ళు అందరూ మిస్ అయ్యారు దీనికి ప్రతి పదార్థం మాటనుంటే నేను వెంటనే పెట్టుకుండి ఇవ్వను అలాంటి ఒకటి రెండు ఇష్యూస్ ఉన్నాయి మొదటి దాంట్లో ఇతరులు గమనించగలిగింది ఒకటి ఓ శ్లోకానికి అక్కడ ప్రతిపదార్థం లేదు ప్రహ్లాద శాస్మి దైఖ్యానం అనే శ్లోకానికి అలాగే నేను గమనించిన ఒకటి రెండు ఇష్యూస్ కొన్ని వాటన్నిటినీ కూడా సరి చేసేసి ఆల్రెడీ ఇట్ ఈస్ వెరీ క్లీన్ మీరు ఆ పుస్తకాల గురించి మీరు సెకండ్ ఒపీనియన్ మీకేమో అక్కర్లేదు మీ దగ్గర పుస్తకం ఉంటే అది కానీ దాంట్లో ఉన్న ఒకటి రెండు చిన్న చిన్న బ్లెమిషన్లు కూడా సర్దుబాటు చేసేసి సెకండ్ ఎడిషన్కి వీ హ్యావ్ గాన్ ఫర్ ఇట్ అండ్ ఈరోజే పుస్తకాలు వచ్చాయి టుడే ఉంది ద బుక్స్ హ్యావ్ ఎరైవ్ కాబట్టి మీకు ఎవరికైనా భగవద్గీత పుస్తకాలు కావాల్సి లేదా యూకెన్ కాంటాక్ట్ సీతారామ ఆదిశంకర ట్రస్ట్ పీపుల్ ఆర్ యూ కెన్ ఈవెన్ కాంటాక్ట్ మీ ఎందుకంటే సీతారామ ఆదిశంకర ట్రస్ట్ వాళ్ళకి మార్కెటింగ్ మేనేజర్ని నేనే ప్రైమరీ మార్కెటింగ్ మేనేజర్ని నేనే కాబట్టి మీరు ఎవరిని కాంటాక్ట్ చేసినా కూడా ఏం పర్వాలేదు రెండు ఒకటే సోర్స్ సో మీకు జస్ట్ సూచన ఇస్తున్నాను అప్పుడు దానికి ఖరీదు రెండు రూపాయలు పెట్టారు ఇప్పుడు అన్ని ధరలు బాగా పెరిగాయి అనిచేత మూడు వందల ఇరవై రూపాయల ఖరీదుగా నిర్ణయించడం అయినది మీకు పుస్తకాలు కావాల్సి వచ్చినట్లయితే అటు ఆనందబాద్ నుంచి తీసుకోవచ్చు లేకపోతే మన ఇక్కడ కూడా అవైలబుల్గా ఉంటాయి దే ఆల్రెడీ అవైలబుల్ మీకు నేను సూచించప్పుడు ఈశ్వరుడు సృష్టించింది ఒకటి వేర్వేరు భోక్తలు దాని ఎందు కలిగిన భోగ్య బుద్ధులు అనేకము అని ఒక ప్రిన్సిపల్ ఆ ప్రిన్సిపల్ నుంచి దృష్టాంతం చెప్తున్నా ఆ దృష్టాంతాన్ని ఒక శ్లోకరూపంగా అందాము భార్యా స్నుషా ననాందాతాతేనే కథ ప్రతియాోషిత్ విద్య స్వరూప ఆ పైన చెప్పిన ప్రిన్సిపుల్కి దృష్టాంతం ఆయన దాంట్లో కూడా దృష్టాంతం ఉంది మనీ అనే దృష్టాంతం ఇచ్చాడు ఇప్పుడు ఒక వ్యక్తిని దృష్టాంతంగా ఇస్తున్నాడు మీరు ఓపెన్ మైండ్ ఉండాలి ఇక్కడ మీకు ప్రిన్సిపుల్ చెప్తా గమనించండి ఒక పర్సన్ వాడు భోగ్యం వాడు స్వయంగా భోగతా అవుతాడు భోగ్యం ఇప్పుడు తండ్రి ఉన్నాడు అనుకోండి తండ్రి కొడుక్కి భోగ్యం కొడుకు భోక్త తండ్రి భోగ్యము ఇలాగా వీడికి పాకెట్ మనీ కావాల్సి వచ్చినప్పుడు తండ్రి ఇవ్వాలి వీడికి ఏదైనా కష్టం వస్తే తండ్రి అడ్డుపడి వీడి కష్టాన్ని తీర్చి వీడిని పైకి తీసుకురావాలి వీడికి చదువు కావాలంటే తండ్రి చదువు చూపించాలి వీడికి అన్ని రకాల సర్వీసు తండ్రి చేస్తూ ఉండాలి కాబట్టి వీడు భోక్త అయితే తండ్రి ఏమవుతాడు భోగ్యం ఓకే తండ్రి మరియు వీడికి సర్వీసులన్నీ ఎందుకు చేస్తున్నాడంటారు వీడు రే పొద్దునే కదా ఈవేళ కూడా నా కొడుకు మీరు ఇష్ట కాలేజీలో చదువుకుంటున్నాడు మీరు ఇష్టం ఎలా లేకపోతే మరో కాలేజీలో అలాంటి కాలేజీలో చదువుకుంటున్నాడు అని వీడు సంతోషపడుతూ ఉంటాడు అది భోగమే కదీ కాబట్టి కొడుకు భోక్త భోగ్యము వీడు భోక్త అసలు నిజానికి వాడు కొడుకు అవ్వడమే వీడికి భోక్తృత్వం సంతానం కావాలని కోరుకుంటారు నాకు కొడుకు కావాలి అమ్మాయి తర్వాత ముందు కొడుకు కాబట్టి ఆ దగ్గర కొడుకుత్వం కొడుకుత్వం ఇట్ సెల్ఫ్ భోగ్య వీడు భోక్త ఆ కొడుకు బాగా చదువుకోవాలి వీడు భోక్త వాడు భోగ్యము ఆ కొడుకు నా చెప్పిన మాట వినాలి వింటే ఏమవుతుంది నేను హ్యాపీ అవుతాను అంటే కొడుకు భోగ్యము కాబట్టి కుటుంబంలో పరస్పరము భోక్తృభోగ్య భావంతో జీవిస్తూ ఉంటారు పరస్పరం కుటుంబంలో ఇదంతా ఆసక్తి ప్రేమ అనేది వేరు ప్రేమ అనే దాంట్లో ఎదుటివాడు ఎందు భోగ్య బుద్ధి ఉండదు వాడు భోగ్యమోనే బుద్ధి ఉండదు మనం సీట్ చేసేది మన కోసం కావాలని కోరేటువంటి భోగము ఎమీ ఉండదు అది ప్రేమ అంటే వాడు కొడుకు వాడు ఏం చదువుకున్నా నాకు అభ్యంతరం నేను చదివిస్తాను వాడు చదువుకోకపోయినా బరువు ఒకరు చదువు రాలేదనుకోండి ఏం చేస్తాను చదువుకోకపోయినా పర్వాలేదు నేను వాడికి ఏదో ఆల్టర్నేట్ ఉపాయం నేను చూపిస్తాను నా సంతోషం కోసం వాడు చదువుకోక్కర్లా వారి సంతోషం కోసం వాడు చదువుకోవడము వాడు పెళ్లి చేసుకుంటానంటే నాకు అభ్యంతరం అనేది నేను చేస్తాను వాడు పెళ్లి చేసుకోను అంటే ఐ లీవ్ హిమీలో నా సంతోషం కోసం వాడు పెళ్లి చేసుకోకర్లా నాకు కోడలు ఉంటుంది ఓ మనవుడు ఉంటాడు ఇదంతా భోగబుద్ధి దానికోసం వాడు పెళ్లి చేసుకోకర్లా వాడు కనుక నాకు అమ్మాయి జీవిత సహకర్మాచారిని కావాలనుకుంటే వాడు పెళ్లి చేసుకోవచ్చు ఏ అమ్మాయిని చేసుకోవాలన్నది కూడా వాడే నిర్ణయించుకుంటే మంచిది ఎందుకంటే పెద్దవాళ్ళు నిర్ణయించి పెళ్లి చేశారనుకోండి ఆ పెళ్లి సరిగ్గా మేనేజ్ అవ్వకపోతే తర్వాత పెద్దవాళ్ళని తిట్టుకోవాల్సి ఉంటుంది వీళ్ళు కంగారు పడ్డారనో లేకపోతే తప్పుడు సంబంధం తెచ్చారనో వాళ్ళని తిట్టుకోవాలి వాళ్ళే నిర్ణయించుకుని మా ఈ అమ్మాయిని నేను పెళ్ళాడుతాను అని వాడే అంటే అదా అన్ని చూసుకున్నావు చూసుకున్నాను సరే ఇంక ఇప్పుడు తిట్టడానికి ఎవరు ఉండదు ఎంత సుభ ఎంత సునభావడండి ఇంకెవళ్ళ మీద స్టేట్ బోర్ట్ ఎవడు ఎవరి మీద ఇంకోహ్ల మీద పడాల్సిందే ఉండదు ఇంకా ఎవరిబడి ఈజ్ మాస్టర్ ఆఫ్ హిజోన్ డెస్టినీ అనే ప్రిన్సిపుల్లో పోతూ ఉంటుంది కాబట్టి అటువంటి ఫ్రీడమ్ వాళ్ళకి ఇవ్వాలి అది ప్రేమ అది భోగబుద్ధి ఎలా ఉండదు భోగబుద్ధి ఎలా ఉంటుంది నేను చెప్పిన మాట వింటే వాడు నాకు సంతోషం అంటే వాడు భో భోగ్యమైపోయినాడు వీడు భోక్త అయిపోయాడు కదా కాబట్టి ఈ కుటుంబాలలో ఈ భోక్తృభోగ్య భావమే ప్రధానంగా నడుస్తూ ఉంటుంది అది గమనించాలి భోక్తృభోగ్య భావమే ప్రధానంగా అదే నడుస్తూ ఉంటుంది భార్య భోక్తృభోగ్య భావం చేత కలిసి ఉండడము ఆ తర్వాత ప్రేమ ఉదయించి కలిసి ఉండడము రెండు రెండు రెండు భిన్న పరిస్థితులు కలిసి ఉంటాయి అంటే భోతృభోగ్యభావము ఉంటుంది ప్రేమ ఉంటుంది ఇదొకంత అదొకట భోక్తృభా భోగ్యభావము ఏ మేరకు ఉంటుందో ఆ మేరకు టెన్షన్స్ కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది దాన్ని ప్రేమ కవర్ చేస్తే పర్వాలేదు లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఈ విధంగా మానవీయ సంబంధాలు చాలా జీవ సృష్టితో నిండి ఉంటాడు దాంట్లో ఈశ్వర సృష్టి ఏమీ ఉండదు ఈశ్వర సృష్టి ఏమిటి వీడు మగవాడు ఆమె ఆడది అంటే ఈశ్వర సృష్టి అది ఈశ్వరుడే దాంట్లో ఖాయమే అది ఖాయం అది ఈశ్వరుడు సృష్టించాడు ఎందుకు సృష్టించాడో అలా సృష్టించాడు అంచేతనే ఎవరికైనా కోపం వచ్చినప్పుడు ఆ దేవుడు ఆ దుష్టుడైన దేవుడు ఇలా సృష్టించాడు అని తిప్పుకుంటాడు ఎందుకంటే అది వీళ్ళు సృష్టించింది కాదు అది ఆ దేవుడు సృష్టించింది మరి వాడు అలా ఎందుకు సృష్టించాలి ఏమో వాడు ఎందుకు సృష్టించాడో వాడు అలా సృష్టించాలి అది ఒక్కటి ఈశ్వర సృష్టి మిగతాదంతా కూడా జీవ సృష్టియే